ఈ సమస్త విశ్వము ఏకాగ్రంగా చెరిస్తోంది ఏకైక ధ్యానంతో సంచరిస్తోంది అంతరిక్షంలోని గ్రహాలన్ని నిరంతరం తమ తమ కక్షలలో ఏకాగ్ర ధ్యానంతో క్రమశిక్షణతో భ్రమిస్తున్నాయి అందుకే ఈ సమస్త సృష్టి నిలకడగా ఉండగలుగుతోంది అందుకే అన్నారు ధ్యానమూలమిదం జగత్ అని ఈ సమస్త విశ్వంలో ఒకనొక శక్తి నిండి ఉంది ఆ శక్తి నిరంతరం మనల్ని పోషిస్తోంది అది స్థూల శక్తి అయితే మనలోనూ దాని అంశ స్వరూపమైన సూక్ష్మశక్తి ఉంది మనలోని సూక్ష్మశక్తిని విశ్వవ్యాప్తమైన స్థూల శక్తితో అనుసంధానం చేసేది ధ్యాన ప్రక్రియ దాని ద్వారా మానవుడు విశ్వమానవులు కావడం ప్రకృతితో మమేకమై విశ్వ చైతన్యంలో భాగస్వామి కావడం సాధ్యమవుతుంది ఈ ప్రక్రియను ఎప్పటికప్పుడు లోకంలో ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఎందరో మహాత్ములు అవతరిస్తూ आंध्र प्रदेश निजामाबाद लोनी शक्कर नगर शर्नगर పదకొండవ తేదీన విశ్వశక్తిలోని ఒకనొక తేజపుంజం అవతరించింది శ్రీ వెంకటరమణారావు శ్రీమతి సావిత్రీదేవి దంపతులకు జన్మించిన ఈ తేజోపుంజం పేరే శ్రీ సుభాష్ వారి ఇంటి పత్రివారు ఆయన జన్మించిన రోజు నెల రెండూ కూడా విచిత్రమైనవే ఆయన భవిష్యత్ కార్యాచరణను సూచించేవే ఆయన పుట్టిన నెల నవంబర్ అంటే సంవత్సరంలోని పదకొండవ నెల ఆ రెండు అంకెలను కలిపితే రెండు వస్తుంది ఇది చంద్రునికి సంబంధించిన అంకే చంద్రుడు జీవజాలంలోని మనస్సుకు అధిపతి ఆయన పుట్టిన తేదీని కలిపిన రెండే వస్తుంది అది కూడా మనస్సుకు అధిపతి అయిన చంద్రుని సంఖ్యయే మన మనస్సులను ధ్యాన మార్గంలోకి మళ్లించబోయే ధ్యానయోగి ఆ సంకేతాన్ని తన పుట్టిన తేదీ నెలలోనే ప్రకటించారు ఆయన ప్రాథమిక విద్యా అంటే ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు షక్కర్ నగర్లో సాగింది ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు బోధన్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యాభ్యాసం చేశారు పది నుండి పన్నెండవ తరగతి వరకు సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాల ఉన్నత పాఠశాలలో పూర్తి చేశారు అరవైదు మధ్య కాలంలో సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బిఎస్సీ చదివారు ఈ కాలంలోనే అంటే అరవై ఆయనలోని తాత్విక చింతనకు తొలి బీజాలు పడ్డాయి ఆ సంవత్సరంలో ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ రచించిన భారతీయ వేదాంతం రెండు సంపుటాలను అధ్యయనం చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఆయన సోదరుని మరణం ఆయనలో విషాదంతో పాటుగా కొత్త ఆలోచనలకు నాంది పలికింది పంతొమ్మిది వందల అరవై ఆరు ఆయన ైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సీ చదివారు అదే విశ్వవిద్యాలయం నుంచి పంతొమ్మిది భూసార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టాలు పొందారు ఈ కి విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూనే ఆయన అరవై తొమ్మిది మూడు మధ్యకాలంలో ఒకవంక సివిల్ సర్వీసెస్ పరీక్షలకు తయారవుతూనే మరో వంక అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను అధ్యయనం చేశారు ఈ ఆధ్యాత్మిక గ్రంథ అధ్యయనం ఆయనలోని జ్ఞాన తృష్ణను దివ్య సరస్సులా వెనుగొందించింది ఆయన బౌద్ధిక విశ్వాన్ని ఆ గ్రంథాల అధ్యయన సారం పరిపుష్టం చేసింది మానవ జీవితం నిపూర్ణమైనది అందుకే ఆయన ఒకవంక ఆధ్యాత్మిక ప్రపంచానికి తనను తాను సంసిద్ధం చేసుకుంటూనే లౌకిక జీవనానికి కావలసిన పునాదులను నిర్మించుకున్నారు పంతొమ్మిది తెనాలిలో ఆదాయ పన్ను శాఖలో ఇన్స్పెక్టర్ గా చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై మూడు మధ్య కాలంలో ఐఏఎస్ పోటీ పరీక్షకు హాజరయ్యారుణతను చేకూరుస్తుంది వివాహం మానవ జీవనంలోని మహత్తర బాధ్యతలకు వేదికగా నిలుస్తుంది సమాజం స్థూల రూపమైతే దానికి సారస్వరూపం వివాహంతో ఏర్పడే కుటుంబం ఈ సార ప్రపంచంలోకి పంతొమ్మిది వందల డెబ్బై మే నెలలో ఆయన ప్రవేశించారు స్వర్ణమాల ఆయన అర్థాంగి అయ్యారు తనను తాను ఆధ్యాత్మిక ప్రపంచానికి సంసిద్ధం చేసుకుంటున్న వ్యక్తి వివాహం చేసుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది సహజంగా ఎవరికైనా ఆధ్యాత్మిక అభిరుచి ఉన్న వ్యక్తి అయితే బ్రహ్మచారి లేదా సన్యాసి కావాలని అందరూ అనుకుంటారు కాని తన బాధ్యతను తాను సక్రమంగా నిర్వహించే గృహస్థుని కన్నా గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి మరొకరు ఉండరు మన ప్రాచీన మహర్షులు అందరూ గృహస్థురే అరుంధతి వశిష్ఠులు అత్రీ అనసూయలు రేణుకా జమదులు అదితి కశ్యపులు అందరూ గృహస్థులే కదా చివరకు పరమయోగీశ్వరేశ్వరుడైన దత్త భగవానుడు అనఘల్లపుడు కాదా ఈ ప్రాచీన ఋషి పరంపరా మర్యాదని శ్రీ సుభాష్ పత్రిజీ అవలంబించారు వివాహ ధర్మాన్ని ఆశ్రయించారు వివాహమైన తరువాత పంతొమ్మిది వందల కర్నూలులోని కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో అసిస్టెంట్ సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ గా చేరారు అదే ఆయన జీవితంలోని గొప్ప మలుపుకు నాంది అయ్యింది కర్నూలు పట్టణం శ్రీ సుభాషి ఆధ్యాత్మిక జీవితానికి ప్రారంభ వేదిక గౌరవాన్ని తక్కించుకుంది ఆయనలోని నాదప్రపంచానికి తెరలేచింది ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు మనోధర్మ సంగీతానికి మరో రూపమైన పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి సంగీత విద్యాభ్యాసానికి తుది మెరుగులు దిద్దుకోవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై నుండి డెబ్బై వరకు మూడు సంవత్సరాల పాటు ఈ సంగీత విద్యాభ్యాసం అప్రతిహతంగా కొనసాగింది పంతొమ్మిది సహోద్యోగి శ్రీ రామచన్నారెడ్డితో ఆధ్యాత్మిక రంగ సాహచర్యం ఏర్పడింది రెండేళ్ల పాటు ఆ సాహచర్యం ఇద్దరిలోనూ మహోత్కృష్ట ఆధ్యాత్మిక ప్రగతికి వాటలు వేసింది ఆ మధ్యకాలంలోనే అంటే పంతొమ్మిది ఆయన తండ్రియ్యారు కుమార్తె జన్మించింది ఆమెకు పరిణేత అని నామకరణం చేశారు మార్గదర్శకుల జీవిత సంఘటనలు విచిత్రంగా ఉంటాయి విశ్వాన్ని నడిపించే ఒకనొక శక్తి ఒక వ్యక్తిని ఎలా తీర్చిదిద్దాలనుకుంటే ఆ విధంగా ఆ వ్యక్తికి అన్ని సమకూర్చి సంగీతం మనస్సును లయం చేస్తుంది ధ్యానము మనస్సును లయం చేస్తుంది సంగీతం తోడ్పాటుతో ధ్యానం మరింత వేగంగా సిద్ధిస్తుంది అందుకే శ్రీ సుభాష్ పత్రిజీకి మొదట వివిధ ఆధ్యాత్మిక గ్రంథాల పరిచయం కలిగింది తరువాత సంగీతకు పునాదులు పడ్డాయి అది పంతొమ్మిది అక్టోబర్ నెల ఆయన జీవితంలో మహత్తర సంఘటనలకు వేదికగా నిలిచిన నెల ఒకనాడు ఆ భౌతిక శరీరంలోంచి సుభాష్ పత్రి అనే లౌకిక వ్యక్తి వెళ్లిపోయాడు ఒక సద్గురువు అంటే డెబ్బై తొమ్మిది ఎనభై మూడు మధ్య కాలంలో ఉద్యోగంలో ఉన్నతి కూడా కలిగింది కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్ గా పనిచేశారు పంతొమ్మిది వందల అక్టోబర్ లో ఒకనొక సద్గురు నూతనపుంజంగా డిసెంబర్ లో ఒక పుస్తకం చదివారు అదే ప్రఖ్యాత టిబెటర్ యోగి లొవ్ సాంగ్ రాంపా యు ఫర్ ఎవర్ అనే మహత్తర రహస్య గ్రంథం ఆ గ్రంథం ఆయనలో వినూత్న బోధనను కలిగించింది అది ఆయన జీవనయానంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్లో లోబ్సా రాంపా గ్రంథం చదివి పొందిన బోధతో పంతొమ్మిది తన స్నేహితులకు ఆధ్యాత్మిక శాస్త్రంలో శిక్షణను అందించడం మొదలుపెట్టారు భవిష్యత్తులో ఆయన జీవన కార్య నిర్వహణకు అక్కడే బీజాలు పడ్డాయి అది పంతొమ్మిది వందల ఎనభై జనవరి ఒకటవ తేదీ శ్రీ సుభాష్ పత్రిజీ జీవితంలో మరో విశిష్ట సంఘటన జరిగింది అదే కర్నూలులో శ్రీ సదానంద యోగితో కలిగిన పరిచయం వారిద్దరి సాహచర్యం కొద్ది సంవత్సరాలే అయినా అది మహత్తరమైన సమాగమం వారి సాహా విశిష్ట అనుభూతులకు ఆలవాలయ్యకు రెండవ సంతానం కలిగింది రెండవ సంతానమైన బాలికకు ఆయన పరిమాళ అని నామకరణం చేశారు సహజమే కదా మొదటి కుమార్తే కుమార్తె పరిణతమైన సాధన పరిమళాలను వెదజల్లడం సహజం ఆ పరిణామానికి సంకేతంగానే ఇద్దరు కుమార్తెలకు నామకరణం చేశారా అనిపిస్తుంది అనంతర కాలంలో పరిణేత పరిమళ ఇద్దరూ ధ్యాన సాధనలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ఈ భావనకు సాక్షల ఎనభై మూడు మే నెలలో శ్రీ సదానంద యోగి భౌతిక దేహాన్ని బదిలీవేశారు శ్రీ సుభాష్ పత్రి పంతొమ్మిది ఫర్టిలైజర్స్ తెలంగాణ ప్రాంత ఇన్ఛార్జిగా సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయానికి వచ్చారు అంతవరకు ఆయన ఆధ్యాత్మిక జీవిత సాధనలలో మునిగి ఉండగా సాంసారికమైన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చిన ఆయన భార్య శ్రీమతి స్వర్ణమాల కూడా ంగంలోకి ప్రవేశించారు ఆయన మహత్తర మార్గదర్శకత్వంలో అదే సంవత్సరంలో ఆమెకు ధ్యానానుభవాలు కలిగాయి ధ్యానరంగంలో పరిణతిని సాధించారు సహధర్మచారిణిగా నిలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఆయన కోరమాండల్ ఫర్టిలైజర్స్ లో సీనియర్ అగ్రానమిస్ట్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై తొంభై కర్నూలులో అసిస్టెంట్ రీజనల్ మార్కెటింగ్ అధికారిగా పనిచేశారు పంతొమ్మిది తొంభై రెండు ఆ సంవత్సరం ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు పూర్తి ధ్యానబోధకు అంకితం చేశారు తొమ్మిది తండ్రి శ్రీ రమణారావు గారు రెండు సంవత్సరంలో తల్లి శ్రీమతి సావిత్రీ దేవి దేహత్యాగం చేశారు గత సంవత్సరం श्री सुभाष पत्रिजी की ष्ठिपूर्ति महोत्सवा जी श्री सुभाष पत्रिजी जीवित विशेष कागा। జీవితానికి జీవనానికి చాలా తేడా ఉంది జీవితం కేవలం భౌతికమైనది జీవనమనేది ఆత్మ సంబంధమైన విషయం ఆయన జీవనం ధ్యాన మార్గానికి సోపానం ఆ సోపాన మార్గాన్ని మనందరి కోసం నిర్మించిన ధ్యాన గురువు ఆయన ఆ మహత్తర కార్యానికి పంతొమ్మిది ఎనబై మూడు మధ్య కాలంలోనే ఆయన బీజాలు వేశారు ఆ కాలంలో కర్నూలులో మొట్టమొదటి ధ్యాన బృందాన్ని ఏర్పాటు చేశారు 25 ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నాకు పత్రికార్తో పరిచయం కలిగింది నా పేర్ సయ్యద్ గయాసుద్దీన్ అట్ ద ఏజ్ ఆఫ్ టెన్ ఇయర్స్ ఎ సోల్ ఆఫ్ సుల్తాన్ గయాసుద్దీన్ బాల్బన్ ఎ స్లేవ్ డైనాసిటీ ఆఫ్ ఇండియా ఎంటర్డ్ ఇన్ మై బాడీ అప్పుడుంచి నా పేరుతో పాటు బాల్బన్ యాడ్ అయింది నాకు స్పిరిచువల్ ఫీల్ ఫీల్డ్ లో చాలా కాలం నుంచి చైల్డ్హుడ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది పత్రిసార్ కోరమండల్ ఫర్టిలైజర్ కి ఏరియా సేల్స్ మేనేజర్ పత్రిసార్ హెడ్ క్వార్టర్ కర్నూలు ఉండింది పత్రిసార్ కి పుస్తకాల సదాలంటే చాలా ఇష్టము అదే మాదిరిగా ఇక్కడ ఎన్జి సౌరీ అని సెయింట్ మేరీ స్కూల్ హెడ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపాల్ ఆయనకు కూడా పుస్తకాలు చదవాలంటే చాలా ఇష్టము వాళ్ళు ఇద్దరు కలిసినారు పత్రి సార్ అండ్ సౌరీ సార్ కలిసి ఏదైతే పుస్తకాలు చదువుతున్నారో ఆ చది వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు ఏమేం చదివినారు ఏం చదివినారు మ్యాటరు వీళ్ళు ఇద్దరికి కూడా స్పిరిచువల్ మ్యాటర్ అంటే చాలా ముందరి నుంచి చాలా ఇంట్రెస్ట్ దాని నాకు కూడా స్పిరిచువాలిటీ గురించి ఇంట్రెస్ట్ ఉండింది చైల్డ్హుడ్ నుంచి ఒకసారి ఈ విషయం నాకు స్పిరిచువాలిటీలో ఇంట్రెస్ట్ ఉందని సౌరీ గారికి తెలుసు సౌరి గారు మా పత్రి సార్కి చెప్పన్నారు ఇంకొక వ్యక్తి ఉన్నాడు బాల్బని అని ఇక్కడ ఆయనకి స్పిరిచువాలిటీ అంటే కొంచెం నాలెడ్జ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది అంటే పత్రి సారు సౌరీ సారు ఇద్దరు వచ్చి మా ఇంట్లో ఇక్కడ కలిసిన కలిసినారు నాకు వాళ్ళు చదివిన పుస్తకాల్ గురించి చెప్పినారు నా ఐడియాస్ నా వ్యూస్ కూడా విన్నారు అట్టనే ఒక టూ ఇయర్స్ జరిగిపోయింది దాని తర్వాత పత్రి సారు ఇస్పిరిచువల్ సొసైటీ ఫామ్ చేయాలని ఒక ఐడియా వచ్చింది పత్రి సార్కి అప్పుడు మా దగ్గర ఒక దాదాపు ఒక ఫిఫ్టీ ఫిఫ్టీన్ మెంబర్స్ అయినారు ఫిఫ్టీన్ మెంబర్స్ గ్యాదర్ అయిన తర్వాత ఒక స్పిరిచువల్ సొసైటీ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఫామ్ చేయాలని డిసైడ్ చేసుకున్నాము డిసైడ్ చేసిన తర్వాత బీవి రెడ్డి గారు టాప్ ఇండస్ట్రియలిస్ట్ ఆఫ్ కర్నూలు ఆయన ఒక పెద్ద భూమి మాకు పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీ కట్టేదానికి ఇచ్చినారు ఈ ఒక విచిత్రమైన మనిషి దాదాపు నైన్టీన్ ఫీట్ హైట్ లో ఉంటాడు ఈటి అని ఎక్స్ట్రా టెరిటరియల్ అని మా యూనివర్స్ నుంచి ఒక గ్యాలక్సీ నుంచి వస్తా ఉన్నాడని పత్రిసార్ చెప్పినాడు దాని ముందర నేను ఒక దయ్యమో భూతమో అనుకునేవాడిని పత్రిసార్ ఏం చెప్పినారంటే ఏం భయపడవద్దు ఈ టైప్ ఆఫ్ ఈటీస్ సెవరల్ సైంటిస్టుల దగ్గర వేరే వాళ్ళ బిగ్ మాస్టర్స్ మెడిటేటర్ మాస్టర్స్ దగ్గర వస్తా పోతా ఉంటారు వీళ్ళు ఏం హామ్ చేయరు అంటే అప్పుడు బయట భయపడకుండా ఈయనతోని మాట మాట్లాడినాను ఈన కూడా నాతోని మాట్లాడతాడు ఈయన ఎట్టయితే మా మదర్ అర్త్ ప్లానెట్ అర్త్ ఉందో అట్టనే మా గ్యాలక్సీలో వేరే ప్లానెట్ నుంచి నా దగ్గర వస్తుంటాడు డైలీ వస్తాడు ఈయన పెరమేట్ స్పిరిచువల్ స్పిరిచువల్ సొసైటీ ఒక పెరమేట్ స్ట్రక్చర్ గురించి డ్రాయింగ్ స్టార్ట్ చేసినాడు దాని తర్వాత ఈయన मैक्सीम ट्रैच नोकेशन आफ् द अर्वनी इपड़ोमा पत्री सार भगवा आचार्य रजनीश पुस्तक चाला सदन इंप्रेस आयो ता व्यूस अदे इंट्रड्यूस मेडेशन गक हाउ टूचीव हापीन अं to live a better life uh, broad mindedness confidence ెటర్ లైఫ్ బ్రాడ్ మైండెడ్నెస్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయాలా బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలా ఆయన ఈజీ మెథడ్ ఇంట్రొడ్యూస్ చేసి మాకు అందరికి గ్యాదర్ చేసి పెద్ద సాక్రిఫైస్ చేసి ఒక పెద్ద హోదా ఇర్చిపెట్టి ఇప్పుడు అట్ ప్రెజెంట్ పెద్ద గ్రేట్ మాస్టర్ అయిపోయినారు నా పేరు కె విజయకుమారి మా ఆయన పేరు ku పుస్తకాలు చదివి అలవాటు ప్రతి పుస్తకం చాలా చదువుతారు ఏ పుస్తకం తీసినా కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం తీసినా కూడా ఏ పేజీలు ఏముంది చెప్పాలి శక్తి కలవారు ఒకసారి షాప్కి వెళ్తేనో పత్రికారు అదే షాప్కి ఆయన చదివే బుక్సే తీసుకునేవారు అనమాట అట్లా వాళ్ళిద్దరికి పరిచయం అయిపోయారు పరిచయం అయిన తర్వాత పత్రిగారు మా ఇంటికి వచ్చి మా ఇంటితో డిస్కషన్ చేసేవాళ్ళు తర్వాత ఇట్లా మాట్లాడుకుంటూ ఇక మనం ఒక పిరమిడ్ సొసైటీ ఏర్పడితే బాగుంటుంది అని దాన్ని డ్రాయింగ్ వేసి మా వారు డ్రాయింగ్ వేసి ఈ విధంగా కట్టిస్తే బాగుంటుంది చెప్పారు తర్వాత కొంతమంది గ్రూప్గా చేరి ప్రతిరోజు మెడిటేషన్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పేవాడు తర్వాత కొన్నాళ్లకు బీవిరెడ్డి గారు పరిచయం అయ్యారు ఆయన ఈ కల్లూరులో రఘునాథ్ థియేటర్ దగ్గర కొంచెం స్థలం ఇచ్చారన్నమాట ఈ పిరమిడ్ కట్టించటానికి అప్పుడు పిరమిడ్ కట్టడానికి అక్కడ మేమందరము కలిసి అక్కడ మెడిటేషన్ చేశాము ఆ విధంగా మొదలైన ఈ మెడిటేషన్ సెంటరు ఎన్నో చాలా వరకు మన ఆంధ్రప్రదేశంలో చాలా చోట్ల మా కట్టించారన్నమాట తర్వాత దాంట్లో ఏదో నేను ఒక చిన్న వ్యక్తిని నాకు ఏమీ తెలియదు నా నేను కూడా ఈ మెడిటేషన్ అంటే మొదట్లో నాకు కొంచెం కష్టంగా ఉండేది కోపం వచ్చేది కానీ మా ఆయన అన్ని విశదీకరించినందువలన నేను అర్థం చేసుకొని ఈ మెడిటేషన్లో దిగాను నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ వచ్చేవి అనమాట ఓపెన్ ఐస్తోనే నేను చూడగల శక్తి ఉండేది నాకు అది మా ఆయన కొన్నాళ్లు నీకు ఏదో జబ్బు ఉంది సైక్టిస్ట్ కు చూపించాలా నిన్ను అని చెప్పేవాళ్ళు కాని పత్రికారు పరిచయం అయిన తర్వాత లేదో ఆమె చెప్పేది కరెక్ట్ అని చెప్పి కొన్ని పుస్తకాలు అవన్నీ చదవటం వల్ల మా కూడా నేను చెప్పేది కరెక్ట్ అని చెప్పి ఇప్పటికీ భావిస్తున్నారు ప్రతిరోజు మాకు వచ్చే ఎక్స్పీరియన్స్ నంతా కూడాను మేము డిస్కస్ చేసుకునేవాళ్ళం పత్రిగారు కూడా మాకు చాలా సాయం చేశారు మా ఇంటి మిద్ది మీద అందరు గ్యాదర్ అయ్యి అన్ని విషయాలు వీరు పత్రికారు మావారు చెప్పేవారు అందరు విని వాళ్ళు చెప్పినట్లు మెడిటేషన్ చేసేవాళ్ళు అనమాట నేను ఎవరిని పూజ చేయనండి కానీ నాకు భక్తి ఎక్కువ అవధూతలు అంటే నేను వాళ్ళని పోయి చూడాలని నాకేమీ వరాలు కోరాలని ఏమీ లేదు వాళ్ళని దర్శనం చేసుకుంటే చాలని చెప్పి నేను అనుకునేదాన్ని ఒకసారి పత్రికారి వాళ్లతో కూడా నేను ఇక్కడ మంత్రాలయం వెళ్ళాను అక్కడ రాఘవేంద్ర స్వామి గుడి దగ్గర అందరూ గ్యాదర్ ఏదో మెడిటేషన్ చేశారు తర్వాత ఆయన కొన్నాళ్లకు మా అమ్మాయి పెళ్ళి సెటిల్ అయితే మాకు డబ్బు లేదు ఎట్లా అవుతుంది తొందర ఇంత తొందరలో సెటిల్ అయిపోయిందే ఏ విధంగా అవుతుంది అని మేము ఆలోచన చేస్తుంటే ఆ రాఘవేంద్ర స్వామి వచ్చి ఒక తెల్లటి పదార్థాన్ని నా చేతులు వేసి వెళ్లిపోయారు అప్పటి నుంచి కూడా ఆయనంటే కొంచెం అభిమానము ఆ రోజు నుంచి మాకు కావలసిన డబ్బు మేము అడగకుండానే మీ అమ్మాయి పెళ్లి కదా మరి మేమిస్తాం సార్ మేమిస్తాం సార్ అని చెప్పి అందరూ ఇచ్చారనుకో మళ్ళీ తీర్చేసామనుకోండి తర్వాత ఇంకా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉన్నాయి శ్రీ సుభాష్పత్రి గారితో మా మొట్టమొదటి పరిచయం ఏంటంటే ఇంటికి సమీపంలో శ్రీ ఎన్జిషోరి గారని రిటైర్డ్ మాస్టర్ గారి వారి ఇంట్లో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు శ్రీ బాల్బన్ గారు రామాంజులు గారు శౌరి గారు వారి తరఫున ఒకరోజు ఒక గొప్ప వ్యక్తి పరిచయం కాబోతున్నారన్న విషయాన్ని వారు చెప్పి నన్ను శౌరి గారింటికి తీసుకెళ్లడం జరిగింది అప్పుడు వారు ఆధ్యాత్మికాన్ని గురించి వివరిస్తూ ధ్యానము అనేటటువంటి యొక్క విషయాన్ని చర్చనీయాంశంగా ప్రారంభం చేయడం జరిగింది అయితే అప్పటికీ ధ్యానాన్ని గురించి అంత సబ్జెక్టుగా మాకు తెలియదు వారి ద్వారా చాలా సులభమైనటువంటి యొక్క పద్ధతిలో అనుభవాలను సంపాదించగలిగేటువంటి శక్తి ఆధ్యాత్మిక చింతనంలో ఈ ధ్యానం ద్వారా జరుగుతుందని శరీరానికి కావలసినటువంటి యొక్క అత్యద్భుతమైనటువంటి యొక్క శక్తి ధ్యానం ద్వారా జరుగుతుందని వారు చెప్పడం జరిగింది ఆ రోజు సుమారు ఏడు గంటల ప్రాంతంలో కేవలం సుఖాసనంపై కూర్చోబెట్టి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస అన్నటువంటి యొక్క విషయాన్ని తెలుపుతూ మొదటి పది నిమిషాలు వారు కూర్చోబెట్టడం జరిగింది అయితే ఆ మొదటి పది నిమిషాలలో జీవితంలో అనుభవించినటువంటి యొక్క ఒక కొత్త రకమైనటువంటి యొక్క మార్పు నాలో జరగడం జరిగింది చాలా వరకు నేను చూడనటువంటి యొక్క ప్రదేశాలు చూడనటువంటి యొక్క మనుషులు వారితో మాట్లాడడం ఈ అనుభవపూర్వకంగా జరిగింది ఆ పది నిమిషాల్లో వారు మళ్ళీ మమ్మల్ని అడగడం జరిగింది ఈ విధంగా ప్రతిరోజు ఇది ఒక ప్రాక్టీస్ కింద జరిగి మేము సార్తో పాటు వెళ్లడము వారు మమ్మల్ని కూర్చోబెట్టడము అనుభవాలు అడగడం జరిగింది ఇది దినక్రమేణ ఈ విషయం ఎంతవరకు వచ్చిందంటే పూర్వము ఋషులు గురువులు శిష్యులు అనేటటువంటి కథల పుస్తకాల్లో చదివినామే గాని అనుభవపూర్వకంగా నేనైతే తెలుసుకోలేదు తెలు గురువు ఇంటగాని తెలు తెలు గురువు వెంటగాని ఉండాలనేటటువంటి ఒక వన్ట సామెత ప్రకారంగా వారు తన కార్యక్రమంలో ఆఫీస్ కార్యక్రమం పూర్తి చేసుకుని సాయంకాలానికి అంతా వచ్చి ఎవరైతే ఈ ధ్యాన కార్యక్రమంలో కూర్చోగలుగుతారు అనేటటువంటి వారిని కూర్చోలేనటువంటి వాళ్ళని కూడా వారు వారి యొక్క వెహికల్లో తీసుకొని పోయి వాళ్ళ ఇంటికి తీసుకొని భోజనం తయారు భోజనం పెట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనలో ఈ ధ్యానాన్ని గురించి వారు కూర్చోబెట్టి మా యొక్క అనుభవాలంతా తెలుసుకోవడము ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యొక్క విషయం ఏంటంటే ఈ సబ్జెక్ట్ ఒక రకంగా ఉంటే వారి శ్రీమతితో ఇంకొక రకమైనటువంటి ఒక అనుభవం మాకు జరిగింది అయితే ముఖ్యంగా ఈ ఎనర్జీ బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ ఎట్లా పాస్ చేసింది దానికి వారు మాకెంతో అనుభవపూర్వకంగా వారు మాకు ఎనర్జీ ఇవ్వడం జరిగింది దాని నుంచి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇక్కడ ఒక పారిశ్రామికవేత్త బీవీరెడ్డి గారు అనేటువంటి వారితో పరిచయమై సుభాష్పతి గారు అక్కడ అప్పుడు మొదలైన ధ్యాన వీచిక ప్రభంజనంలా నలుమూలలకు వ్యాపించడమే కాక ఇతర రాష్టాలలో కూడా విస్తరించింది హైదరాబాదులో రెండవ ధ్యాన బృందం మొగ్గ పొడిగింది ధ్యాన బృందాలను వ్యవస్థీకృతం చేయాలనే ఉద్దేశంతో కర్నూలులో కర్నూలు స్పిరిచువల్ సొసైటీ పేరిట ఒక సంస్థను రిజిస్టర్ చేశారు మరుసటి సంవత్సరమే కర్నూలులో బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు మరుసటి సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధ్యాన కేంద్రాలు విస్తరించాయి అనంతపురం మురవకొండా గుంతకల్లు ప్రొద్దటూరు ధర్మవరం ఇలా అసంఖ్యాకంగా మొదలైన కేంద్రాలు కర్ణాటకలోని బెంగుళూరు ఇవన్నీ ధ్యాన సాధకులకు వరప్రసాదంగా పరిణమించాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సింగపూర్లో హాంగ్కాంగ్ లలో మొట్టమొదటి ధ్యాన శిబిరాలు నిర్వహించి శ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన విద్యను విశ్వవ్యాప్తం చేశారు రెండు మొదటిసారి రెండు రెండవసారి ఆయన మానస సరోవర యాత్ర చేశారు రెండు నాటికి ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాలకు ఆయన బోధించిన ఆనాపాన సతి ధ్యాన కేంద్రాలు వెలిశాయి ఆయన రెండు నెలల పాటు కేవలం భోగభూమి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆనాసీ ాలను నిర్వహించారు అక్కడి వారికి ధ్యానానుభవాలను రుచి చూపించారు రెండు శ్రీలంకలో నలభై మంది పిరమిడ్ మాస్టర్స్తో ఏడు రోజుల పాటు ధ్యానేలియా న్యూజిలాండ్ మలేషియాలతో పాటుగా భూటాన్లలోని థింపూ బీహార్లోని ముంగేర్ డార్జిలింగ్ సిక్కింలోని గాంగ్టక్ లలో ధ్యాన శిబిరాలను నిర్వహించారు ఇలా ధ్యాన విద్యను విశ్వవ్యాప్తం చేస్తూ మానవ జీవన పరమార్థాన్ని అవగతం చేస్తున్న సద్గురువు శ్రీ సుభాష్ పత్రిజీకి ఆయన మార్గంలో పయనిస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి తిరుపతి దివ్య క్షేత్రంలో బ్రహ్మర్షి పట్టంతో సత్కరించుకున్నారు ఇవన్నీ ఆయన ధ్యాన మార్గానికి నిర్మించిన సోపానాలు కాగా ఆయన ప్రవచించిన ధ్యాన మార్గం ఏమిటి మనకి సకల భోగములు కావాలి సకల రోగముల నుంచి మనం దూరం కావాలి మైడియా దానికి మార్గము మన తాను తెలుసుకున్న బుద్ధ భగవానుడు ప్రవచించిన సరళ ధ్యాన పద్ధతిని ఆయన పునరుద్ధరించారు కేవలం శ్వాస మీద ధ్యాసతో మహత్తర జ్ఞానాన్ని బుద్ధత్వాన్ని సాధించడం ఈ ధ్యాన పద్ధతిలోని విశేషం మరే ఇతర చింతనలు లేకుండా ధ్యాన సమయంలో మన శ్వాసను గమనిస్తూ ఉంటే చాలు మిగిలిన పని అంతా ఆ ధ్యాసయే చూసుకుంటుంది బ్రహ్మర్షి పత్రిజీ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ధ్యాన విధానానికి పిరమిడ్ జోడించారు పిరమిడ్ అలౌకిక లౌకిక ప్రపంచాలకు మధ్య వారదవుతుంది విశ్వ చైతన్య శక్తిని తన అగ్రంతో అందుకొని తన ఆవరణంలో ధ్యానం చేసే సాధకులకు అందరికీ అందిస్తుంది ఈ పిరమిడ్ సాధారణంగా చేసే ధ్యానం కన్నా పిరమిడ్ లో చేసే ధ్యానం మూడు రెట్లు శక్తిమంతమైనది అందుకే ధ్యానంలో సత్వర ఫలితాలను సాధించటానికి బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన సాధనకు పిరమిడ్ ను జోడించి చేసిన వినూత్న ప్రథమ ప్రయత్నం సత్ఫలితాలను అందించింది అంతే కాదు ధ్యానానికి సుమధుర సంగీతాన్ని అనుసంధించి ఆయన చేసిన ప్రయోగం కూడా ధ్యానంలో సద్యో అందించింది ఇకడే మనం విశ్వ చైతన్య ప్రణాళికను అర్థం చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డెబ్బై మధ్య కాలంలో మనోధర్మ సంగీత గురువైన పద్మభూషణ్ డాక్టర్ శ్రీపాద పినాక పాణిగారి దగ్గర ఆయన సంగీత విద్యను అభ్యసించడంలోని విశ్వ రహస్యం ఇదేనేమో అనంతర కాలంలో ఆయన సాగించబోయే దివ్య ధ్యాన ప్రణాళికకు అంగంగా నిలువగలిగిన సంగీతం ఆనాడు ఆయనకు అందింది ధ్యానాన్ని సంగీతాన్ని మేళవించి ఆయన రూపొందించిన ధ్యాన విధానాలు సాధకులకు ఎన్నో మహత్తర ధ్యానానుభవాలను అందించి వారి జీవితాలను సఫలం చేశాయి ఆయన గొప్ప మురళీనినద నిపుణుడు మహాగాయకుడు అది మనందరికీ వరమయింది ధ్యానానికి పిరమిడ్ను ప్రకృతితో మమేకమై జీవించే లక్షణాన్ని ఆయన ప్రోత్సహించారు దానికోసం పర్వత శిఖరారోహణం చేయిస్తారు ఎత్తైన కుండకుంగులకు సాధకులను తీసుకు అక్కడ ఆ ప్రశాంత ప్రకృతి మధ్య పచ్చదనం మధ్య ధ్యాన సాధన చేయిస్తారు బహిరంగంగా మనకు కనిపించే ప్రకృతిలోని ప్రతి విశేషం స్థూల స్వరూపం కాక అవన్నీ మన శరీరంలో సూక్ష్మ రూపంలో ఉంటాయి ఈ స్థూల స్వరూపమైన ప్రకృతి మధ్య ధ్యానం చేయడం ద్వారా మనలోని సూక్ష్మ ప్రకృతికి బయట ఉన్న స్థూల ప్రకృతికి అనుసంధానం ఏర్పడుతుంది ఆ విధంగా మానవుడు విశ్వ చైతన్యంతో మమేకమవుతాడు ఇది ధ్యానానికి పరాకాష్ట ఆ రహస్యం తెలిసిన మహాయోగి కనుకనే బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ సాధకులను ప్రకృతి మాత ఒడిలోకి తీసుకువెళ్తారు పూర్ణిమ చంద్రుడు తన పదహారు కళలతో వెలుగును కురిపిస్తూ ఉంటాడు పూర్ణిమ నాడు చంద్రుడు కురిపించే శక్తి అమృత శక్తి చంద్రుడు మనస్సుకు అధిపతి దానిని స్థిరం చేసి దానికి సంపూర్ణ శక్తిని ప్రసాదించేది నిశ్చలతను ఏకాగ్రతను కలిగించేది పూర్ణిమా ధ్యానం ఆయన ధ్యాన ప్రక్రియకు ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన అనేక గ్రంథాలను రచించి దానికి సైద్ధాంతిక భూమికను పునరుద్ధరించారు ఈ కోవలో ఆయన దాదాపు అరవైకి పైగా పుస్తకాలను రచించారు ఇవి కాక వివిధ ఆడియో వీడియో క్యాసెట్లను విలువరించారు ధ్యానానికి సహకరించే సంగీతంతో సీడీలు రూపొందించారు ప్రపంచంలోని మహనీయులైన ఆధ్యాత్మిక గురువుల గ్రంథాలు ఆయన మార్గదర్శకత్వంలో తెలుగు కన్నడ హిందీ తమిళ భాషల్లోకి అనువాదమయ్యాయి బ్రహ్మర్షి పత్రిజీ గారి నిర్వహణలో ధ్యానాంధ్ర ప్రదేశ్ తెలుగు మాస పత్రిక స్పిరిచువల్ ఇండియా ఇంగ్లీష్ మాధ్యమంలో పత్రిక వెలువడుతోంది ఇవే కాకుండా ధ్యాన మహారాష్ట్ర ధ్యాన కర్ణాటక ధ్యాన తమిళ్లో కూడా పత్రికలు వెలువడడం ఎంతో ఆనందదాయకం యువతలో మనోధైర్యాన్ని పెంపొందించే విధంగా యువతీ యువకుల కోసం పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఎంతో మంది యువతీ యువకుల్లో చైతన్యాన్ని పెంపొందించడం జరిగింది అలాగే గ్రామీణ ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారిలో చైతన్య స్పూర్తిని తీసుకురావడానికి ధ్యాన గ్రామీణం స్థాపించడం జరిగింది ధ్యాన ధ్యానరంగంలో విశిష్ట మార్గదర్శనం అందిస్తూ సాధకులు అందరికీ మహత్తర ధ్యానానుభవాలను ప్రసాదిస్తున్న బ్రహ్మర్షి శ్రీ సుభాష్ పత్రిజీ ఆశయం రెండు నాటికి ఈ ప్రపంచమంతా ధ్యానమయం చేయాలనేదే రెండు వేల పన్నెండు నాటికి ఈ ప్రపంచం ధ్యాన జగత్ గా రూపొందాలన్న ఆ బ్రహ్మర్షి ఆశయం నిజానికి ఆయన కోసం కాదు ఈ లోక కళ్యాణానికి ఈ విశ్వమానవ శాంతియుత జీవనానికి సమస్త జీవ శుభానికి ప్రపంచ సౌభాగ్యానికి ధ్యానమూలమిదం జగత్ అనుకున్నాము ధ్యానమయం జగత్ అనే లోక కల్యాణ శుభాకాంక్షతో सर्वे जना सुखिनो भवन्तु सर्वे जना सुखिं सू निराे भद्रा पश्यु मचि बुद्धं बागवे बुद्ध शरण गरण गा ध्यान शरण ग గురుబ్రహ్మ గురుణు గు గరు మహేశ్వర గురుక్ష తస్మ శ్రీ గురవే నమ తస్మై Shri Gura Me